టుపటల మనుఘనగహన దావసికి గణితింపగము సహజ కలుషిత మిశ్రము తొలగింపగర విలిగడి రవిబింబమైనది మీ నామము జననబంధ దోషములను గిరులకు అనుపమమగు నిష్ఠుర నిర్ఘాతంబు అరయగ మీ నామము ఘన సంసారం వను పెను సర్పంకును ముదమున గరుడు మీనామం తీరని పంచేంద్రియ మేఘములకు ఘోరమారుత విహారం వైనది మీ నామము శ్రీరమణేశ్వర శ్రీవెంకటపతి ధారుణి పొగడగ తగినది మీ నామం